ఎరుకొక్కటిండే నేనియు ఎరుకే విశ్వరూపమేర్పడదాల్చు బాబా ఎరుకొక్కటి లేకుండిన ఎరుకైనా ప్రపంచమున్నది ఎవరిగేరికను లేదనైనా ఎవరుండేరికను పరిపూర్ణమైనట్టి బయలుండకనిపెట్టి గురునీ వాక్యము బట్టి గురుతూ పోగొట్టితే ఎవరెరిగేరికను లేదనైనా ఎవరుండేరికను ఎరుకొక్కటుండే నేనియు ఎరుకే ఈ విశ్వరూపం ఏర్పడదాల్చున్ ఎరుకొక్కటి లేకుండిన ఎరుకైన ప్రపంచమున్నది ఎవరు ఎరిగేరు ఇకను లేదనైనా ఎవరుండేరు ఇకను పరిపూర్ణమైనట్టి బయరుండా కనిపెట్టి గురుని వాక్యమును బట్టి గురుతూ పోగొట్టితే ఎవరిగేరికను లేదననైనా ఎవరుండేరికను ఇది పదవిభజన